సరే కొంతసేపు మనం ప్రార్థన చేస్తాం సోదరం యేసు ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడా మహోన్నతుడానికి స్థుతుడి సోదరం అయినా అబ్రహా ఇస్సాకి యాక్ర దేవ నిన్న నేడు నిరంతరం మీరు ఏకరీతికున్న గొప్ప దేవుడు ప్రవ్వ నా దేవ యశ్ రభ నా తండ్రి నీకే వందనాలు ఇక సాయంకాల సమయంలోనైనా మీ వాక్యం మీద ధ్యానిస్తాను మరోసారి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నైనా మీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడండి మీకు పరిశుభాత్మ దయచేయనైనా వాక్యం సత్యం మీకు గ్రహించినైనా మీ వాక్యని మీరు జీవించాలనే సహాయపడండి నా దేవ యుగ సమాప్తి చివరి అంచుల మీద ఉంటుందిగా ప్రభా నైనా తండ్రి భయంకరమైన శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభా లోకంలో మీకు శ్రమ కలుగును అన్నారు ప్రభా అయినను నీ లోకాన్ని జయించన్నారు ప్రతి శ్రమలో ప్రభా ఆయన మీరు పొంది ప్రభా విధంగా మీరు నేర్చుకున్నారు ఆయన ఈ లోకంలోకి వచ్చిన ఆయన కుమారుడుగా మా మధ్యలో ప్రభా ఈ లోకానికి వచ్చి ఒక కుమారుడుగా ప్రభా మీ లోకంలో ఉండి ప్రభా అనేక శ్రమను పొంది తండ్రి ఏసు ప్రభా తండ్రి తండ్రి యొక్క కుమార్ యొక్క గుణగణం ఏ రీతిగా ఉంటుందో ఏ రీతిగా విధేత చూపించాలా అనే విషయం ప్రభావ ఎన్నో విషయాలు తండ్రి మాకు బయలుపర్చి ఓ దేవామతలు మాట్లాడిన గొప్ప దేవుడు ప్రవ్వ ఆయన యేసు ప్రభావ మీ వాక్యం దానిస్త ప్రవ్వా తండ్రి మీరే మాకు సహాయకు నడిపించండి మా సోబుద్ది సొంత కాలం కొట్టివెండి అయినా సంపూర్ణ మీ కంట్రోల్ తీసుకొని మీ ఆత్మ ద్వారా సాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థిష్టాన్ తండ్రి ఆ మెయిన్ హలలుయ హలూయ రాసిన పత్రిక ఐదో అధ్యాయము సరే నందు మన తీవ్రత మనం ఎప్పుడు రెట్టింపు చేసుకోవాలా దేనిషల మనం చింతించొద్దు దేనిశలు మనం భయపడొద్దు ఎందుకంటే చీకటి కాలం ఆరంభమైంది భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం ఆయన రాకడెంతో సమీపంగా ఉంది అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన వెలుగు మనకు అవసరం కాబట్టి ఆయన చెప్పిండు నేను లోకానికి వెలుగు ఉన్నాను కాబట్టి ఆయనే మనకు వెలుగు ఆయనే మనకు వెలుగులాగున్నాడు ఈ లోకంలో కాబట్టి అనేకులు ఆ చీకటిలో వాళ్ళు వెలుగుని చూడలేని ఉన్నారు అనేకులు పాపంలో ఉన్నప్పుడు ఈ లోకం తీసినప్పుడు ఆయన ఎంతో భయంకరంగా పాపంలో ఉన్నప్పుడు ఏసుప్రవే ఈ లోకానికి వచ్చి కుమారుడుగా జన్మించి అనేకమైన మాకు చూపించి తను తాను బయలుపరుచుకున్నాడు ఆయన సులువు మన్నం పొందిండు కానీ ఆ శిక్ష మనం భరించాలా కానీ ఆ శిక్ష పొంది కూడా విధేయత ఎట్లా ఉంటుంది తండ్రి పట్ల ఎట్లా విధేయత చూపించాలా శ్రమలలో ఉన్నప్పుడు మన ఏ రీతిగా ప్రభుకి సన్నిహితంగా ఉండాలా ఆ శ్రమల వల్ల మనకి ఏం కలుగుతుంది అనే విషయాలు ఆయన ఎన్నో చూపించింది బైబుల్లో హలూయ కాబట్టి మనం ఎంత శ్రమ వచ్చినా సరే మనం భయపడద్దు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలా మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలా దేని విషయం వచ్చినా సరే మనం ధైర్యంగా మనం ప్రభు నమ్ముకో మనం పోవాలా ఈ లోకంలో ఏ నమ్ముకున్నా కూడా మనుషులు లాభం ఉండదు ఎందుకంటే యేసు ప్రభు అంటాడు సత్యం గురించి సాక్షి లోకానికి వచ్చాను కాబట్టి మనం సత్యం గురించి సాక్షి ఉండగా ఈ లోకాన్ని మనం తీసుకొచ్చి కదా ఈ కాలంకి సమయానికి ఎంతో మంది లేరు లోకంలో మన బంధువులు లేరు ఎంతోమంది లేరు చూడండి వాళ్ళ కాలాలు వాళ్ళు ముగించుకున్నారు కొంతమంది కాలాలు ముగించకముందే వాళ్ళ పని ముగించక ముందే ముగించుకున్నారు వాళ్ళ కాలాలు కాబట్టి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు కాబట్టి ఈ లోకంలో మనం వెలుగుగా ఉండాలని ఆయన వెలుగును మనం ధరించుకున్నాం కాబట్టి మనం ఈ లోకానికి వెలుగుగా మనం ప్రభు పెట్టి అనేకమైన మాదిరి అనేకమైన విషయాలు చూపించి ఆయన త్వరలోకి అవరోనమై ఆత్మరూపంగా ఏసు ప్రభు మన హృదయంలో ఉన్నాడు మన మధ్య ఉండి అనేకమైన విషయాలు మనకు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆయన వాక్యం పట్ల మన విధేయత చూపించాలా శ్రమ ఎంతో భయంకరంగా వస్తూ ఉంటుంది కానీ లోకంలో చూస్తే మీకు ఏ శ్రమ కలగదు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆపద మీరు చూడరు అని ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి ప్రభు చెప్పిండు లోకంలో మీకు శ్రమ కలుగుతుందన్నారు అలయా కాబట్టి శ్రమ కాలంలో మనం ధైర్యంగా ఉండాలా మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలా అందుకే చూడండి ఆనాడు ఒక చేసిన అవిధేయత వలన అనేకులకు పాపం వచ్చింది ఈ లోకానికి పాపం ఎట్లా సంకల్పించింది ఆదము అవిధేత చూపించడం వల్లనే కాబట్టి చూడండి అందుకే ఆ అభిధేత నుంచి విధేయతలకు నడిపించాలని ఏసుప్రవే ఈ లోకానికి వచ్చి మనకు మన శిక్షను భరించి ఆ శిక్షలో కూడా ఆయన విధేయత చూపించింది హలలుయ్య కాబట్టి మన ఎంత ఒకసారి మన శిక్షకు పాత్రలు అవుతుంటాం అవమానాల అయినా సరే ఆయన పొందిన అవమానంలో ఆయన పొందిన కొంత కూడా మనం పొందలేదు హలలుయ్య కాబట్టి అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అనేకమంది విషయాలు మనం చూపించండి హలోని బైబిల్ ద్వారా అందుకే ఇక్కడ వాక్యం రాసింది చూడండి రోబిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పంతొమ్మిది వచ్చాను చూడండి చాలా సిస్టర్ హలో లూయా హలో లూయా చూడండి ఒకని అవిధేత వలన అనేకులు పాపులుగా మారిందంట చూడండి ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో చూడండి ఒక్క అవిధేత ఒక్క పాపం చేస్తే ఆ పాపము లోకమంతా స్ప్రెడ్ అయిందంట అంటే భయంకరంగా అది పనిచేసింది కాబట్టి కింద ఏం రాస్తుంది అలాగనే అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు చూడండి ఆ విధేయత యేసుప్రభు చేసింది అల్లలు మనం నీతిమంతులు ఎప్పుడూ కాడూని లేడు నీతిమంతుడు ఆయన చూసినప్పుడు పర్వ కొన్ని చూస్తే ఒక్కరు కూడా నీతిమంతులు లేదు అందరూ పాపం చేసి దేవుని మారణించి తప్పిపోయిన వాళ్ళు కాబట్టి ఆయన విధేత చూపించిండు తను తను తగ్గించుకున్నాడు ఈ లోకానికి వచ్చిండు ఆ మహిమగల సింహాసనం విడిచిపెట్టి లోకానికి వచ్చిండు అన్నీ విడిచిపెట్టేసి తన మహిమని విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చి రిక్తునిగా యేసుప్రావు లోకంలో అడుగుపెట్టిండు అనేకమంది విషయాలు చూపించిండు ఆయన విధేత చూపించి చూడుని అంతగా సెలవు మనం ఆయన ప్రార్థన చేసిన వ్యస్తమైన తోటలో ఆయన సెలవు మరణం పొందక ముందు భయంకరంగా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆయన అక్కడికెళ్లి రక్తము కానట్టు మనం చూస్తాం బైబుల్లో చూడండి అంతగా ఆయన ఆ శ్రమ ఎందుకంటే లోకం పాపం ఒకసారి ఆయన మీద పడబోతుంది చూడండి అంత వేదంతో ఆయన ప్రార్థన చేసిండీ కానీ ఆ సెలవు మరణం చూపించి ఆ శిక్ష ఆయన తునికరించలేదు చూడండి అందుకే మనకు ఏదైనా ఒక శ్రమ వచ్చినా కూడా మనం దేవుని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం చాలా మంది చూస్తుంటారు శిక్ష వస్తే మాకెందుకు ఈ బాధ వచ్చింది ప్రవ్వ మాకెందుకు ఈ కష్టం వచ్చింది ప్రవ్వ అని చాలామంది అంటూ ఉంటారు చూడండి శ్రమంలో కూడా ఆయన విధేయత నేర్చుకున్నట్టు మనం చూస్తాం బైబిల్లో కాబట్టి ఎంత శ్రమ వచ్చినా సరే మనం విధేయత మనం చూపించాలి హలలుయ్య ఎందుకంటే విధేయత అనేది చాలా ముఖ్యమైనది హలలు ఎందుకంటే తండ్రికి యేసు ప్రభు కుమారుడు తండ్రి కుమారుడు ఒక్కరే కాబట్టి ఈ లోకంలో మనము ఆయన ఏసుప్రభు కుమారుడికి లోకం జన్మించాడు కాబట్టి ప్రతి దశలో తండ్రితో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎందుకు తండ్రితో కుమారుడు అంటే సహోసంగా ఉండాలని అంటే ఆ శిక్ష ఏదొచ్చినా సరే ఆయన విధేత వల్ల నేర్చుకున్నాడు కాబట్టి ప్రతిసారి ఆయనకు ప్రార్థ ప్రార్థన చేసేవాడు కాబట్టి అలాగనే ఆ అవిధేయత వలన ఈ లోకానికి పాపం వచ్చింది కాబట్టి ఏసుప్రభు లోకానికి వచ్చి ఆయన సెలవు మరణం లోకానికి వచ్చిండు అందుకే చూడండి రోమి ఏప్రిల్ రాసిన పత్రిక ఐదవ తేదీ చూడండి ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చింది చాలు సిస్టర్ హలలుయ చూడండి ఆయన కుమారుడయ్యుండి చదువు సిస్టర్ చాలు సిస్టర్ హలలుయ్య చూడండి ఆయనే కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన నేర్చుకునేను చూడండి శ్రమ ఎందుకు వస్తుంది అంటే విధేయత కోసం విధేయతను మనం నేర్చుకోవడానికి శ్రమ వస్తుంది హలలియ చూడండి చూడండి యేసు ప్రభు ఎందుకు సెలవు మనం పొందిండు అనేకులు నీతిమంతులుగా తీర్చడానికి అనేకులకు రక్షణ మార్గంలో నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తను తన రిక్తుని చేసుకొని మన పాపముల నిమిత్తం అన్ని భరించి విడుదల కల్పించి మనకు విడుదల కల్పించింది కాబట్టి ఎంతో మంది లోకంలో చూస్తే ఎంతో మంది పాపంలో ఉన్నారు ఎంతోమంది అవిధేతలు ఉన్నారు హలలియ ఆయన అంతగా శ్రమ పొంది కూడా ఆయన విధేయత నేర్చుకోండి శ్రమలో కూడా ఆయన ఎప్పుడు కూడా తృఢీకరించబడలేదు ఇవన్నీ ఏసుప్రభు మన కొరకు చేసింది ఇవన్నీ కాబట్టి మనం రక్షణ పొందిన మనం కూడా ఎంత శ్రమ వచ్చినా సరే ఎంత బాధ సరే ఆ శ్రమను మనం ఆ శ్రమలో ఉన్న మనం విధేయత నేర్చుకుంటాం దాని విలువ అనేది మనకు కాబట్టి శ్రమ ఎందుకు వచ్చినా మనం భయపడడానికి వీలేదు ఆయన మైమికొరకే వస్తుంది శ్రమ ఇస్తారు ఎందుకని చెప్పిన వాక్యం ఆయన మైమ కోరికే శ్రమ వస్తుంది ఏదైనా సరే ఎందుకంటే మనం ఏదైనా అవిధేతలు పడినప్పుడు ఆయన దాని నుంచి విడుదల కల్పించడానికి యేసు ప్రభు మళ్ళా మన శ్రమలో నుంచి మనం నడిపిస్తూ అలా తిరిగి మళ్ళీ మనం ప్రార్థన చేసినప్పుడు అవి అవి తెలుసుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ ఆయన సన్నిధిలోకి మనం నడిపిస్తూ ఉంటారు కాబట్టి అందుకే మనం విధేయతలో మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఆయన ఏ రీతిగా విధేయత చూపించాడో అట్లా మన విధేయత మనకు ఉండాలి కానీ చాలామందికి అట్లా కనిపించదు కాబట్టి మనం అవి నేర్చుకోవాలి ఎందుకంటే ఈ బైబిల్ వాక్యాలు ఎంతోమంది చూస్తే లోకంలో చూస్తే అన్ని ఆదరణకరమైన వాక్యాలే చూస్తూ ఉంటాయి మన బైబుల్ ఎక్కడ చూసినా సరే ఏ టీవీ ప్రోగ్రామ్ చూసినా సరే ఎక్కడ పాష్ వాక్యం చెప్పి మా ఇంటి మా చాలా చర్చస్లు ఉన్నాయి ఎందుకంటే చూడండి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రార్థన చేయరు ఆదివారం చర్చికి పోతారు ఆచారబద్ధంగా ఏదో ఒక అర్ధ సేపు గంట సేపు వాక్యం వింటారు మళ్ళీ తిరిగి ఇంటికి మళ్ళీ సోమవారం మళ్ళీ యథావిధిగా ఉంటారు కానీ వాళ్ళు ఏ రీతిగా దేవుని స్థదిలో నడవాలా ఆయనతో ఏ రీతిగా సన్నిహితంగా ఉండాలా శ్రమ వచ్చినప్పుడు కింది మీద అయిపోతుంటే ఒకసారి ప్రార్థనే బంద్ చేస్తారు చర్చకి రావడమే చేస్తారు ఎందుకంటే ఆ శ్రమల్లో వాళ్ళు తాగలేకపోతుంటారు కాబట్టి ఆ క్షణంలో వాళ్ళు ఎట్లా శ్రమ నుంచి విడుదల పొందాలా అనేది వాళ్ళకు బోధిస్తే ఖచ్చితంగా వాళ్ళు దాని నుంచి విడుదల పొందుతారు కానీ వాళ్ళకి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా మిమ్మల్ని ఆశ్రవదిస్తాడు మీకు ఏ కష్టం జరగదని చెప్తా ఉంటారు దానివల్ల వాళ్ళు ఏమైతే అంటే బైబిల్లో ఉంది వాళ్ళు సోమర్లాగా తయారైపోతారు అంట బైబిల్లో ఉంది ఒక ఆయన చెప్తున్నాడు మీరు ఒకసారి రక్షణ పొందితే మీరు ఎంత ఏ పాపం చేసినా సరే మీరు పర్లోకి రాజ్యం పోతారు మీరని చెప్తున్నాడు కానీ పేతి రాసిన పత్రికలో అట్లా లేదు ఎవరైతే మళ్ళా తన పూర్వ పాపమునకు కలిగిన శుద్ధి సంగతి మరిచి ఎవరైతే మళ్ళా తిరుగుతారో ఆ రీతిగా ఉంటారో పైన రాస్తుంటుంది అవన్నీ మనం కోల్పోతారో మళ్ళా తిరిగి వాళ్ళు గుడ్డివాడుగా తయారవుతారు కాబట్టి ఆ రీతిగా ఈ లోకంలో ఉన్నారు కాబట్టి మనల్ని దేవుడు ఎందుకు పెట్టింది ఈ లోకంలో అంటే అలాంటి వాళ్ళకి మనం దేవుని ప్రేమ ఏందో ఆయన యొక్క ఏంది ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చిండు తర్వాత ఏం చేసిండు ఆయన తిరిగి మనకు ఏం పనప్ప చెప్పిండు అనే విషయాలు బోధించే వాళ్ళే తక్కువైపోయింది కాబట్టి అందుకే సంఘాలు లో అనేకలు పోతారు కానీ బైబుల్ తీసుకోతారు వాళ్ళు చెప్పరు ఎట్టి కూడా కాబట్టి దేవుడు ఒక గుంపును ఏర్పరచుకోవడం దేవుడు మనకు అవకాశం ఇచ్చిండు మనంత గొప్పవలం కాదు కానీ మనకిచ్చిన మనకిచ్చిన తలంతులు ఆయన మైముక మనం వాడుకుంటున్నాం దాంట్లో మనం నమ్మకంగా ఉంటే ఇంకా దేవుడు ఇంకా అధికమైన వాటి మనకు నడిపిస్తాడు హలలియా కాబట్టి ఆ విధేయతలో మనం ముందుకు సాగిపోవాలి ఎందుకంటే ఎంతో భయంకరమైన శ్రమల కాలం అంటే అక్రమం అన్యాయం ఎంతో భయంకరంగా ఉంది ఎక్కడొచ్చినా మోసం ఎంతో భయంకరంగా ఉంది కానీ దేవుని బిడ్డలు కూడా అట్లా తయారవుతున్నారు కాబట్టి అలా ఆ రీతిగా తయారయటం వల్ల వాళ్ళు అవిధేతలో పడిపోతున్నారు మళ్ళా పాపంలో పడిపోతున్నారు రక్షణ బంధు కూడా కాబట్టి మనం అట్లా ఉండకుండా అలాంటి వాళ్ళ కోసం మనం ఈ లోకంలో మన దేవుడు పెట్టిండు కాబట్టి మన ధైర్యంగా వాళ్ళకు మన సాక్ష్యం ఇవ్వాలి ఏ శ్రమ వచ్చినా సరే మనం భయపడొద్దు ధైర్యంగా మనం వాటిని ఎదుర్కోవాలా వాటిలో మనం శ్రమలో ఉంచి విడుదల పొందాలా హలలుయ అలాగే చూడండి అని ఎట్లా ఎట్లా మన విధేత చూపించండి ఫిలిప్ పత్రిక చూడండి ఫిలిప్లు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది వచ్చింది చూడండి హలలుయ చూడండి ఆయనను చూడండి మరియు చూడండి చూడండి విధేయత అనేది ప్రవ్వే మనకు చూపిస్తున్నాడు ఆయన చూపించిన విధానం ఎంతో అమోఘం హలలుయ ఎందుకంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడు అందుకే తన ఎవరే తన తన శిలువుని తను ఎత్తుకొని మొయమన్నాడు కదా చెప్పాడు కదా యేసుప్రభు పౌలు చెప్తారు కదా యేసుప్రభే చెప్తాడు కదా నేర్చుకోండి నా కాడి సులువుగాను తేలిక గాను భారం లేకుంటుంది అని చెప్పిండి హలో ఈ లోకంలో అనేక వాళ్ళ భారాలే మోస్తున్నారు కాని దేవుని భారం మోయలేకపోతున్నాయి ఆయన భారము అంత భారమైంది కాదు అది ఎంతో సులువైంది అనే చెప్పిండు నా భారము తేలికైంది సులువుగా ఉంటుదని కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన దగ్గర కూర్చొని మనం నేర్చుకుంటామో మన ఉన్న భారం అంతా పోతుంది హలలుయా కాబట్టి ఈ లోకమంతా ఆచారాలతో మతపరంతో అంతా నిండుకొని కానీ దేవుని సత్యము చెప్పలేని స్థితిలో ఉన్నారు మనుషులు ఎక్కడో ఉన్నారు సేవకులు కానీ ఎక్కడొచ్చినా సరే ఎక్కువ అదే కనిపిస్తూ ఉంటుంది మనం కాబట్టి మన ఎన్నో మన దగ్గరికి వస్తూ ఉంటారు వాక్యాలు వినడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు వాళ్ళందరూ వచ్చినా కూడా వాళ్ళకి మనం ఎట్లా దేవుని యొక్క ప్రేమతో వాళ్ళకందరికీ వాక్యాలు చూపించాల హలుయ దేశంతో చెప్తే వాడు ఎప్పుడు కూడా నమ్మడు హలలియ కాబట్టి దేవుడు మనకు ఒక విధానం చూపించండు చూడండి అందుకే మనం కూడా ఆయన ఎంతగా మనం పొంది అంతగా తగ్గించుకొని అంతగా దేవుడు ఆ రీతిగా ఆయన ఎందుకంటే ఈ ఆ శ్రమలలో విధేయత చూపించడానికి మన చూపించింది కదా కానీ మనం కూడా ఇతరుల పట్ల ఎంత శ్రమైనా సరే ఎంత కష్టమైనా సరే ఎంత భారమైనా సరే మనం కూడా వాళ్ళకు వాళ్ళ దగ్గర పోయి దేవుని వాకి చెప్తే ఏమైతే వాళ్ళందరూ రక్షణ బంతు హలలుయ్య అది అసలైన విధేత ప్రభు చూపించిన విధేయత దానికి సంబంధించింది అందుకే అంటాడు చూడండి ఎబిల్ రాసా మొదటి వ్యూహం చూడండి మొదటి వ్యూహాను సరే విషయ గ్రంథం చూద్దాం వాక్యం కనిపిస్తుంది విషయ గ్రంథము యాభై అధ్యాయము యాభై మూడులో పది నుంచి చూడండి సార్ చూడండి పదో వచ్చిన నుంచి అతని నలుగురు యోహో ఇష్టం ఆయన అతనికి వ్యాధి కలిగి చేసాను అతడు తన అపరాధి పరిహార సంతానము కలుగురు అతడు దీర్ఘాయుష్మం తగు యోహో ఉద్దేశము అతని వలన సప్న అతడు తనకు కలిగిన వేదన చూసి చూండి యేసు ఏ రీతిగా ఆయన విధేత చూపించిండు అనే విషయం అక్కడ మనకు దేవుడు చూపిస్తున్నాడు చూడండి ఆయన అంతగా నల్లగొట్టబడి వ్యసనకాంతుడుగా వ్యాధి గ్రస్తుడుగా అవన్నీ మన కోసం అవన్నీ భరించండి యేసు ప్రభు చూడండి ఈ విషయాలు ఎందుకు దేవుడు మనకు చెప్తుండే మన మన జీవితంలో కూడా ఎన్నోకమైన ఎందుకంటే మనకు దేవుడు ఒక పన్నప్ప చెప్పిండు కాబట్టి ఆ సేవలో అనేకమైన శ్రమలు అనేకమైన ఆటంకాలు వస్తూ బాధలు కష్టాలు వస్తూ కానీ బట్ అన్నిటినీ మన ప్రభువుని చూడాలా ప్రతి దాంట్లో మనం ప్రభువుని చూడాలా ఆయన ఏ రీతిగా ఆయన శ్రమ అనిపించి విజయం పొందిండో అదే రీతిగా మనం కూడా విజయం దేవుడు మనకు అనుగరిస్తాడు అలాంటి విశ్వాసంలో మనం ముందుకు పోవాలా ఇంకొక వాక్య మేము రాసుకున్న ఎక్కడో మన సహోదరుల నిమిత్తం కూడా ఆయన ఏ రీతిగా తన ప్రాణాన్ని మన అందరి కొరూ అదే రీతిగా మనం కూడా మన సహోదరుల నిమిత్తం మన ప్రాణమును పెట్టకు బద్దులమై ఉన్నామని ఉంది ఎక్కడ ఉంది వ్యవహారం రక్షణ పత్రిక రాసుకున్న వాక్యం పేపర్ ఎక్కడ పోయింది చూడండి అంటే యేసుప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చిండు అనేకులకు పరిచారం చేయడానికి వచ్చిండు యేసుప్రభు లోకానికి కాబట్టి అనేకులు విధేయులుగా మార్చడానికి యేసుప్రభవి లోకానికి వచ్చిండు కాబట్టి విధేయతమ నేర్చుకున్న మనం కూడా యేసుప్రభు ఈ లోకంలో శ్రమానుమించి అనేకమైన విషయాలు మనకు చూపించి అని ఏ రీతిగా విజయం పొందిండో అవన్నీ మనం చూస్తాం కాబట్టి మన జీవితంలో కూడా ఆయన సేవ చేసేటప్పుడు ఎంతోమంది ఆయన దూషించిండ్రు ఎంతో మంది ఆయనను హేళం చేసిండ్రు అయినా సరే వాటి అన్నిటిని ఆయన భరించిండు సైతాన్ని కూడా భయంకరంగా ఆయన శోధించిండు చూడండి ఒక దేవుడిని ఒక సృష్టికర్తని సైతాన్ని శోధించడం చూడండి ఆయన కుమారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అనుభవించిన ప్రతి అనుభవం మన జీవితంలో అవన్నీ తెలుసుకొని వాటి మీద విజయం పొందడానికే ఏసు ప్రభు వీటన్నిటిని మనకు చూపించండు అల్లలు అందుకే ఆయన విధేయత మనం నేర్చుకోవాలా అంటే దేవుడు ఏ రీతిగా విధేయత చూపించానికి ఏ రీతిగా విధేయత చూపించి తన పనిని ఎట్లా నెరవేర్చుకున్నాడో అదే రీతిగా దేవుడు ప్రభు మనకు ఆయన పనిని అప్పచెప్పింది కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలా అంటే అనేక శ్రమల్లో మనం పోతాం కానీ ప్రతి శ్రమల నుంచి దేవుడు మనకు గొప్ప విజయము మనకు ఇస్తాడంట చూడండి ఎందుకు ఏసుప్రభు ఆ రీతి ఉన్నాడు అంటే ఆ శిక్ష నుంచి విడుదల పొందాలని చూడండి ఆయన ఒక విధేత ఎంత ఎంత మందిని ఆవిధేయత నుంచి నడిపిస్తుంది నీతి మంతులుగా చేస్తుంది కాబట్టి మనం కూడా ఆయనకు విధేత చూపించి ఆయన మార్గం పట్టుకొని ఆయన సేవలు మనం ముందుకు పోతుంటే అనేకులు విధేయులుగా మార్చబడతారు అంటే అనేకులు పాపముల నుంచి వాళ్ళు విడుదల పొందుతూ ఉంటారు యేసప్రభు అందుకే దాని వచ్చింది ఈ లోకానికి అందుకే పౌలు కూడా ఆ విషయం చెప్తా ఉంటాడు చూడండి రెండో కొరింది రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వచ్చింది అంతేస్తారా ఒకటే వచ్చింది చివరి వచ్చింది చూడండి ఏముంది అక్కడ ఎందుకనగా ఆయన మనం ఆయన ఎందు దేవుని నీతి ఆగునట్లు పాప మెరుగని ఆయనను మన పాపముగా చేశాను అంటే ఆ పాపమంతా ఆయన మీద మోపబడింది కానీ ఆయన ఏ పాపం చేయలేదు చూడండి మన కోసం దేవుడు ఆ రీతిగా చేసింది కాబట్టి మనం ఏం చేయాల మనం ఏం చేయాలా మన సహోదరుల నిమిత్తమై మనం మరణమగునంతగా అంటే మన కాలం ముగి వరకు మనం విధేయత చూపించి ఆయన స్నేహిలోకి అనేకలు నడిపించాల యేసుప్రభు ఈ లోకంలో వచ్చి అనేకుల కొరకు రక్తం కాచి అనేకులు రక్తాన్ని చెందించి ఏ రీతిగా అనేక నీతిమంతులు చేసిండ్రో అదే పని దేవుడు మనకు అప్పచెప్పిడు అలూయ్య కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మనము మరణమగునంతగా అంటే మన కాలం ముగిసించేంత వరకు మనం మనలో పెట్టేంత కాలం మనం ఏం చేయాలంటే అనేకులను రక్షణ మనం నడిపించాలంట హలలుయ్య చూడండి అనేకులు భారాన్ని మనం వేసుకోవాలా అనేకులు బాధల కష్టాలని మనం వేసుకొని మనం ప్రార్థన చేసి వాళ్ళ దేవుని సంధిలోకి మనం నడిపించాలా హలలుయ్య అలాంటి భారం కలిగి మనం ఉండాలా ఆ భారం ఆయన కలిగి ఉన్నాడు ఈ లోకానికి వచ్చి అనేక ఏమైనా అవమాన అవమానాలు కానీ పతి కూడా ఆయన ఒక్క నోరు మీద ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు చూడండి ఆయన విధేయత ఏ రీతికి ఉంటుంది అంటే తండ్రి పట్ల కుమారుడు ఎట్లా విధేయత కలవడం అంటే తండ్రి శిక్షించినా గానీ ఆయన విధేయత చూపించాడు నన్ను ఎందుకు శిక్షిస్తామని ప్రశ్నించలేదు హలో కాబట్టి మనం కూడా ఆ రీతిగా మనం ఎంత శ్రమలో కూడా మనం మనం ప్రశ్నించడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు ఒక పని మనకు అప్పచెప్పాడు కాబట్టి ఆ పని వినితమై మనం పొంది పోతున్నప్పుడు అనేకమైన అవమానాలు మనం పొందుతూ ఉంటాం కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి మన ఇంటి వాళ్ళు మన మన ఇంటి వాళ్ళే మనకు నిరోధంగా తయారవుతూ ఉంటారు కానీ అలాంటిటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన చూపించిన విధేయతను పట్టుకొని మనం ముందుకు సాగాల ఎందుకంటే మనం కూడా అనేకులకు దేవుని స్వార్థ మనం అనేది దేవుడు మనకు ఒక విధానం చూపించింది ఒకప్పుడు మనకు ఉండే ఒట్టిగా ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకొని వర్షిప్ చేసుకొని ఆ రీతికి ఉంటేనే ఒకప్పుడు ఆచారబద్ధంగా ఉండేవాళ్ళు కానీ బైబుల్ ద్వారా ఎప్పుడైతే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఎప్పుడైతే వాక్యం బయలుపరచబడిందో ఎప్పుడైతే మనం దేవుని దేవుడు మనల్ని సేవకులుగా తయారు చేసి మీరు లోకానికి వెలుగు మీరు వెళ్ళి ఆయన నశించిపోతున్న వాళ్ళు సువార్థ ప్రకటించమని ఆయన ఎప్పుడైతే మనకు బైబుల్ నుంచి మనం చూసినామో అప్పుడ నుంచి మన జీవితాలు మారిపోయినాయి ఎందుకంటే యేసు ఒక పునాది మీద ఎప్పుడైతే మన మన జీవితాలు ఎప్పుడైతే మనం కట్టుకున్నామో ఆ సత్యం ఎప్పుడైతే మనం బయలుపరచబడిందో అప్పుడు మా జీవితమే మారిపోయింది నేను అంతకుముందు ఒక ప్రేరుపూ సంఘానికి పోయేవాడిని అయితే అప్పుడు సేవలో ఉండేవాడిని కానీ ఎప్పుడైతే పరశురాత్మ పొందుకున్న దేవుని పరశురాత్మ పొందుకున్న తర్వాత ఒక బ్రదర్ అమ్మ సేవకు వెళ్ళేవాళ్ళు వెళ్తా వెళ్తా ఉంటే కొంతకాలమైన తర్వాత మాకు వేరే దగ్గర పని వస్తే సేవకు దూరం అయిపోయింది కానీ అప్పుడు కూడా ఎవరు చెప్పలేదు కానీ వాకింగ్ చెప్పేటో చెప్పని చెప్పేటో లేచి కానీ భయం భయం వేస్తున్న వాకింగ్ అంటే అంతగా మనం తెలీదు వాకింగ్ గురించి తెలియకుండా మనం ఏం చెప్పలేము కానీ చెప్పాలా అని ఒక ఆసక్తి నాకు ఉండే కానీ ఎక్కడ పోయినా కూడా ఎవరు కూడా చెప్పనిచ్చేవాళ్ళు కాదు ఒక టైం వచ్చినప్పుడు దేవుడే ఒక బ్రదర్ ద్వారా లేచి బ్రదర్ మీరు వాకింగ్ చెప్పండి బ్రెదర్ అని చెప్పడానికి ఆ క్షణంలో నేను ఏం చెప్పడానికి అర్థం కాలేదు బైబిల్ వేసి ప్రార్థన చేసిన దేవుడు ఒక వాక్యం చూపించండి రక్షణ సందేశం సంబంధించిన వాక్యం చూపిస్తే ఆ కుటుంబ అనిలు ఆ కుటుంబానికి వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు ఆ రీతిగా నేను సేవగా పోతా ఉండేవాడిని కొంతకాలం తర్వాత పని ఒత్తిళ్ళ వల్ల సేవ బంద్ అయిపోయింది అక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని అక్కడ కొన్ని రోజులు పనిచేస్తా ఉన్నాం తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంతకాలం సేవకు పోయినాం ఆచారాబాద్ ఆదివారం చర్చి వాళ్ళు రావాలి అట్లా ఉండేవాడిని అట్లా ఉంటామంటే అప్పుడు మీకు గుర్తుందో లేదు సకల జన్ల ఒకటి జరిగింది ఒకసారి ముప్పై రోజులు బంద్ పెట్టరు తెలంగాణ గురించి ఆ బంద్ పెట్టినప్పుడు పని లేదు వర్క్ లేదు చాలా కష్టంగా ఉంది ఏం చేయాలా ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తాను ఏం కావట్లేదు ఎంత శ్రమ భయంకరంగా తింటానికి అంత కష్టంగా ఉండే వర్క్ లేదు ఏం చేయాలి పిల్లలు ఉన్నారు ఎట్లా ఉన్నారు ఏం చేయాలి ప్రవ్వ అని ప్రార్థన చేసుకుంటా ఉన్నా రోజు పోతానో వస్తానో కావట్లేదు సరే అని చెప్పేసి మాకు ఒక ఏంటంటే చెన్నైలో మా చాలా మంది ఉన్నారు అక్కడ పోయి పని చేసుకుందాం అక్కడ పోతే కూలి కూడా ఎక్కువ ఉంటుంది ఖర్చు కూడా అట్లనే ఉంటుంది కానీ చాలామంది కూలి ఎక్కువ ఉందని పోతూ అక్కడ చాలా ఖర్చు కూడా ఉంటుంది అక్కడ పోదామని డిసైడ్ అయిపోయి అయితే ఇక ఆ క్షణంలో ఇంకేం అర్థం కాలే నేను నేను ఎప్పుడైనా సరే నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే పచ్చిదానికి నేను తొందర పడుతు ఉంటాను నాకు అది చిన్న ప్రాంతం ఉంది కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది ప్రభుల్లోకి వచ్చినాక ఇంకా తగ్గాల అంటే అట్లా నాకు తొందర ఏదన్నా దబక్క ఏదన్నా ఏమన్నా చెప్పిననుకో సరే అని చెప్పేస్తా అది ఏంది ఏంది అని ఆలోచించడం అన్నట్టు అట్లా చాలా అనార్థాలు తెచ్చి పెట్టుకున్నాను నేను చాలా తెచ్చుకుంటున్నా అంటే పోయి లేనిపోయినా కూడా తెచ్చిపెట్టుకోను అంటే అంత తొందర ఉండేది నాకు ఆ క్షణంలో నేను ఏమనుకున్నా అంటే ప్రార్థన చేసిన కానీ సరే ఏం చేద్దాం అక్కడికన్నా పోదామని చెప్పి ప్యాకప్ చేసుకొని పోదామని నేను అనుకున్నా అనుకొని ఇంకా ఈరోజు అనుకున్నా తర్వాత నెక్స్ట్ ఇయర్ రోజు మనోజ్ బహుర్ ఇంట్లో ఒక ప్రేయర్ మీటింగ్ అయింది ప్రేయర్ మీటింగ్ అయిన తర్వాత ఈ సిస్టర్ను ఇంకా వాళ్ళ కొడుకు వచ్చింది పెద్ద వచ్చి ప్రార్థన చేస్తాను అక్కడ వచ్చింది వచ్చిన తర్వాత ఆ రాత్రి ఒక కళ వచ్చింది నాకు నేను ప్రార్థన చేసి ప్రార్థన చేసి నేను పనుకున్నా ఏ టైంలో వచ్చిందేమో తెల్లవారుజాములో నాలుగు గంటలు ఏదో టైం గుర్తులేదు ఆ రోజు నాకు ఎట్లా కళ వచ్చిందంటే నాకు సేవ చాలా ఆసక్తి సేవ చేయాలని చాలా ఆసక్తి ఉన్నప్పుడు కానీ కానీ అది ఏంది అసలు ఎట్లా ఏంది అనేది తెలియదు కానీ ఏదో పోతున్న వస్తున్న చేస్తూ ఉండేవాడు ప్రేరేపల్ల కూడా సేవకు వెళ్ళేవాడిని పంపించేవాళ్ళు పోతా కానీ ఒట్టి ప్రారంభించేవాళ్ళు కానీ నాకు తెలియదు తర్వాత సాహసమే బంద్ తర్వాత లోకంలో పడిపోయి ఆచారాల్లో పడిపోయి ఏదో మామూలుగా క్యాజులు మామూలుగా జీవించు జీవించేవాడిని ఎప్పుడైతే ఇక మేము అనుకోని ఇక పని లేదని చెప్పి అనుకున్నప్పుడు ఆ రోజు నైట్ కలబడింది నాకు ఏమని కలబడింది నేను బైబిల్ తీసుకొని ఒక ఒక ప్రాంతానికి వెళ్తున్నాను ఒక ప్రాంతానికి వెళ్తా ఉంటే ఆ ప్రాంతంలో ఆ చా ఏదో ఏదో ఊరు అది వెళ్తా ఉంటే అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు మనుషులుంటే ఆ మనుషుల్లో ఒక పెద్ద సింహం వచ్చేసి ఆ మనుషులు మొత్తం తినేస్తూ అది వాళ్ళ తరుణతో భయంకరంగా వాళ్ళని చేస్తా ఉంది అట్లా వచ్చి కల వచ్చింది నేను ఒక ఒక దగ్గరికి వెళ్ళి ఏదో వాకింగ్ చెప్పుకొని బైబిల్ తీసుకొని పోతా ఉంటే అందరు పరిగెత్తా ఉంటే ఏమైందా ఏమైందా అంటే ఇట్లా సింహం వచ్చేసి మమ్మల్ని అందరిని చంపేస్తుంది ఇట్లా అని చెప్పేసి చెప్తా ఉంటే అన్ని చనిపోతా ఉన్న సరికు ఇంకా అది అందరి చంపుతూ ఉంది భయంకరంగా చంపుతా ఉండేసరికి ఇంకా అది నాకు ఎదురు వస్తూ ఉంది సైతాన ఏ సూకరిస్తున్నావు నేను బంధిస్తానని చెప్పి నేను బంధించను ఇంకా అప్పటి అది అది కనిపించలేదు నాకు ఇంకా కనిపించేసరికి ఇంకా అది టక్కుమని మెలుపు వచ్చింది మెలుకొని చూస్తే తెల్లవారుసామైంది ఏందని చెప్పేసి నేను కూడా ఇక నేను గమ్మున్నా ఇంకేం సరే ఏందో అయిపోయిందని చాలా కళలు నాకు చాలా దర్శనాలు చేయి కానీ అవన్నీ జ్ఞాపికొండేవాడు కొన్ని కొన్ని ఒకసారి ఒక ఒక ఒక దగ్గర పోతా ఉంటే ఒకటి ఏదో ఒక జంతువు ఒక బర్ర ఏదో నన్ను తరుగుకొన్నట్టు తరుగుని తరుగుకొని తరుకుని అలిసిపోయి ఉంటే ఒక పెద్ద ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఆ ఇంట్లో పోయి అక్కడ అది కూడా నా ఎమ్మడి ఎంబడించి నా దగ్గరికి వచ్చేది వచ్చేటప్పుడు ఒక ఆయన ఇచ్చి నాది నిలబడుతున్నట్టు పిల్లల్ని దగ్గదగ మెరుస్తున్నట్టు అట్లా చాలా కాలంలో వచ్చేటి నాకు అవన్నీ ఏమని పెద్దగా పరుచుకున్నాను ఆ రోజు ఆ కాల్ వచ్చిన తర్వాత ఏమై ఉంటుంది అని చెప్పేసి నేను కూడా సరే ఎట్లయితే అట్ అవుతుందని చెప్పేసి ఇంక అనుకొని ఇంకా తిరుమల గిరి వచ్చేసారి ఒక బ్రదర్ ఫోన్ చేస్తే ఆ బ్రదర్ రవి సాయంత్రం ప్రేయర్ మీటింగ్ ఉంది ఇంట్లో ఒకసారి రా అని చెప్పి ఇంకా వచ్చిన తర్వాత చెప్పిన వాళ్ళకి కళ చెప్పింది సిస్టర్ అని చెప్పి ఇంకా వాళ్ళు చెప్పింది బ్రదర్ దేవుడు ఆ సింహం దేవుడు నేను కాపాడు ఎందుకంటే సైతాన్ సింహం అంటే సైతాన్ అది అందరూ మింగుతా ఉంది అది సంపేస్తుంది కాబట్టి అందుకు వాళ్ళందరూ రక్షింపబడాలా అని వాళ్ళు చెప్పింది చెప్పేసరికి ఇంకా తర్వాత సరే అని చెప్పేసి నేను కూడా ప్రార్థిస్తా గమని పోదాం అనుకున్నాను తర్వాత సోమవారం బుధవారో జరుగుతుండే వైఎంసీ మీటింగ్ అప్పుడు మంగళవారం బుధవారం జరుగుతున్నప్పుడు సరే అని చెప్పి గురువారం బుధవారం కదా ఆ బుధవారం జరుగుతుంది అనేసరికి వీళ్ళుండి సరే అక్కడికి రాండిపోయారు అని చెప్పి చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి పోదామని చెప్పేసి ఎట్టా కాలేదు అని చెప్పి మనోజ్ గారు పోయిన తర్వాత అప్పుడు మట్టగుండు అనే వాక్యాలతో ధ్యానిస్తూ ఉండేది కానీ ఫస్ట్ పోయినప్పుడు అది ఏమి అర్థమయ్యేటే కాదు ఏంది ఇది సర్పములు తేళ్ళు అంటున్నాడు సర్పములు అంటున్నాడు అది అర్థమయ్యేవి కావు కానీ నా మనసులో అనిపించేది అర్థం కావట్లేదు కానీ ఏదో ఉంది ఇందులో ఏదో ఒక ఉంది కానీ ఎట్లా అర్థం చేసుకోవాలా అని ప్రార్థన చేసేవాడు బాగా ప్రార్థన చేసేవాడు ప్రభావ ఇది ఏంది ప్రభా నాకు అర్థం కావట్లేదు నేను ఎంతో చాలా వాక్యలు విన్నా కానీ కానీ ఇది ఏంది నాకు కన్ఫ్యూజన్గా ఉంది ప్రభావ నువ్వు మాట్లాడే దేవుడు కదా నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసేవాడు పోతా ఉండేసరికి ఆ తేళ్ళు అనే ఒక అంశం మీద పోతుంది అట్లా ఉంటుంది అని చెప్పాను అంటే వాళ్ళు కూడా మనుషులనే తెలియదు అప్పుడు బైబిల్స్ చదువుతున్న సరికి ఇర్మ్యా గ్రంథంలో పదవాధ్యాయం తగిలింది అక్కడ ఉంది ఇస్రాయల్ పదవిల గురించి చెప్తుంటారు అక్కడ దేవుడు మాట్లాడుతు హేచ్ల గంధం పదవాధ్యాయం ఉంటుంది ఆకాశం అందు ఆపడు సినిమా మీరు వారు భయపడద్దు అని చెప్తూ ఉంటారు కిందకు వచ్చినాక తేళ్ల మధ్యను నివసిస్తాను హేచ్కెళ్ల గ్రంథం వాక్యం అది ఇర్మి హేచ్కెల్ గ్రంథంలో ఉంటుంది తేల మ నువ్వు నివసిస్తున్నాను ఆ జన్మకు భయపడకూడదన్నాడు అంటే అప్పుడు నాకు అర్థమైంది అక్కడ ఆగిన తేలి అన్నా గుర్తొచ్చి తేలి చూస్తే వాళ్ళు కూడా అంటే మనుషుల రూపంలో ఉంటారు అని అని అట్లా అనిపించింది తర్వాత పాములేని వచ్చిన తర్వాత పాములంటే ఏందన్నప్పుడు ఏ చెప్తారు కదా సర్ప సంతానం అని సర్పమని సంతానం అంటున్నాడు మరి దానికి ఏం సంబంధించింది అని కన్ఫ్యూజన్ ఉంటుండే నేను నేను ఏదైతే నాకు కన్ఫ్యూజన్ ఉందో ఏదైతే నాకు అర్థం కాలేదు ప్రతిదీ కానీ ఒకసారిగా దేవుడు అది నాకు చూపించలేదు క్రమేణ పోయే నాకు ఇంకా బాగా కొంచెం బాగా అర్థమవుతుంది అర్థమవుతుంది అంత పెద్దగా నాకు పై గురించి తెలియదు కానీ దేవుడు కొన్ని విషయాలు నాకు చూపించుండోని ఆయన పట్టుకొని నేను అడుగుతున్న ప్రవ్వా నేను ఇంకా తండ్రి ఆత్మలో ఇంకా ఎదగాల ప్రభావాన్ని ప్రార్థన చేస్తాను ప్రభా జ్ఞానంలో అభివృద్ధి పొందాల ప్రవ్వ నా దేవుడు అనేకులకు ప్రా ఈ సత్యాన్ని చెప్పాలా ప్రభావ నాకు ఆసక్తిని ప్రభాని ప్రార్థన చేశాం అట్లా వాటి గురించి మాకు తెలుసు ఎప్పైతే ఆ వాక్యాలు ధ్యానించినో ఆ వాక్యాలు పంతొమ్మిది భాగాలు ఉంటాయి నాకు బాగా గుర్తు పంతొమ్మిదిలో భాగం వచ్చేవారికి పూర్తిగా నా జీవితమే మారిపోయింది మతపరంగా జీవిస్తే ఏ రీతిగా ఉంటుంది దేవుల్లో ఉంటే నీకు ఏ రీతిగా ప్రొడక్షన్ ఉంటుంది శ్రమలో వచ్చేప్పుడు దేవుడు నీకు ఏ రీతిగా నేను కాపాడుతాడు శ్రమ నుంచి నువ్వు ఎట్లా విజయం పొందుతావు నువ్వు ఏ రీతిగా దేవుడితో స్నేహితంగా ఉండాలా నువ్వు ఏ రీతిగా స్థిరంగా ఉండాలా అనే ఆ రికార్డింగ్స్ చూడండి ఎప్పుడైతే నేను విన్నానో అప్పటి నుంచి నా జీవితమే చాలా వరకు మార్చుకున్నాను చూడండి అంతవరకు నేను అభినేతలు ఉండేవాడు కానీ నేను అనుకునేవాడు నేను బాగానేవాని అనుకునేవాణ్ణి చూడండి చూడండి దేవుని వాక్యము చూడండి ఎవరి ద్వారా మనకి ఆసక్తి ఉంటే నువ్వు ఎంత దూరం ఉన్నా నీకు ఎంత ఏ ప్రాంతం ఉన్నా సరే దేవుడు ఏదో ఒక రీతిగా ఎవరో నేను చాలాసార్లు చూసిన నాకు ఎంతగానో ఆసక్తి ఉండే కానీ అది ఎక్కడ కూడా తినలేదు కానీ లాస్ట్కి ఒక టైం వచ్చింది దేవుడు ఆ విషయాలు అవి చూపించినప్పుడు అప్పుడే అప్పుడే నా జీవితాన్ని సంపూర్ణంగా నేను మార్చుకున్నాను అప్పటి నుంచి సేవకపోవటం ఆరంభించినా వాళ్ళు తీసుకెళ్తారు నేను కూడా పోతుంటాను ఇలాంటి సమయం వచ్చినప్పుడు దేవుడు దేవుని వాకిని చెప్తూ ఉంటాను అట్లనే అట్లా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అప్పుడు నాకు తెలిసింది మనం కూడా సేవ చేయాలని అంతకుముందు ఎవరు చెప్పలే మీరు సేవ చేయాలని ఏ ఎక్కడ చెప్పరు ఏ చర్చలో చాలా మేముండే ప్రాంతంలో గల్లీకి ఒక చర్చ ఉంది బాలాజీ నగర్ కానీ వాళ్ళు చెప్పరు వాళ్ళు రావాలా వీళ్ళు వినాలంటారు వాళ్ళు అంటారు మేము దేవుని సేవకులం దేవుడు మనకు చెప్పినప్పుడు అది నేను దేవుడు మాకు చెప్తాడు మేం మీకు చెప్తాం మీరు వినాలా మీరు దాని ప్రకారంగా నడవాలా అనే విషయం చెప్తారు కానీ మీరు దేవుని సేవ చేయాలా మీరు కూడా రక్షణ స్వార్త ప్రకటించాలా అనేసి ఎవరు కూడా చెప్పరు కానీ ఎప్పుడైతే మనం సత్యం తెలుసుకున్నామో దేవునికి వాక్యం పట్టుకొని ఇదే సత్యం కానీ బైబుల్లో అవన్నీ ఉన్నాయి చెప్పే ప్రతి వాక్యము కరెక్ట్గా అచ్చిగుద్దినట్టు బైబుల్లో కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ వాక్యాలు చాలామందికి అర్థం కావచ్చు కానీ నాకు నాకు చాలా టైం పట్టిన మట్టపు కూడా కనీసం నాలుగైదు ఆరు ఏడు నెలలు అయింది అప్పుడు కొంచెం అర్థమైన తర్వాత అప్పుడు నేను జీవితాన్ని మార్చుకొని ప్రభు సంపూర్ణంగా అప్పుడు సమర్పించుకున్నా అప్పుడు దాకా ఆచారబద్ధంగా పోయేవాడిని చూడండి అట్లనే మనం కూడా సంపూర్ణంగా మనం ఆయనకి ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు విధేయతలో మనం ఉంటాం అప్పుడు మనకు అవన్నీ దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు మన చదివిన వాక్యాలు ఇవన్నీ కానీ ఒక టైం వచ్చినప్పుడు ఆ వాక్యం చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాం ఇంతకుముందు చదివిన వాక్యమే కానీ ఇందులో ఇంత సత్యం అనేసి మనకు కన్ఫ్యూజ్ అయోమయంగా ఉంటుంది కానీ అది దేవుని ఆత్మ ఆ రీతిగా మనం నడిపిస్తూ ఉంటాడు హలోలియా కాబట్టి అందుకే యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకులకు ఆయన రక్తాన్ని చిందించి నీతివంతులకు చేసిండు మనం రక్తం సిద్ధించబడలేదు ఆల్రెడీ అన్ని చేసేసి ఆయన అన్ని ఆయన చేసేసాను కానీ మన కేవలం ఆయన శిలో మనం ప్రకటించాలా అనేకులు దేవుని ఆ మనం నడిపించాలా ఆ వాక్యం ఎక్కడ రాసుకో చాలా బాగా అనిపించింది వాక్యం ఆ వాక్యం తెలుసుకున్న తర్వాత కానీ మా కుటుంబం రక్షణ పొందే చాలు మేము బాగుండే చాలు అనే కుటుంబాలకు చాలా మంది ఒకప్పుడు నేను మా కుటుంబం నేను ప్రార్థన చేసుకోండి కానీ ఇతరుల గురించి నేను ప్రార్థించేవాడిని కాదు ఎప్పుడైతే సత్యం తెలిసిందో అనేకల కోసం మన సహోదరుల నిమిత్త కూడా మనం ప్రాణం పెట్టే బద్దులమైందా మనం ఏహోన్ రాసిన పత్రిక వాక్యం ఎక్కడ ఉంది కనిపిస్తులేదా చూడండి అట్లనే మనం కూడా మరణమైనంతగా ఆయన అనుభవించిండు విజయం పొందిండు దాంట్లో నుంచి విషయాలు నేర్చుకోండి ప్రభు ఆయన కూడా ఒక కుమారులాగానే చూసి సృష్టికర్తలా సృష్టికర్త కానీ ఈ లోకాన్ని కుమారులుగా జన్మించి ఆయన మాంసం పొందిండు ఆయన శోధింపబడడు అవన్నింటిని విజయం పొందడానికి మన ఒక ఒక మాదిరిగా దేవుడు చూపించిండు కాబట్టి అవన్నీ మనం పట్టుకొని మనం ఈ లోకంలో మనం జీవించాలి ఎందుకంటే దేవుడు రాక ఎంతో దగ్గర కాబట్టి మనకు దేవుడు ఒక పని ఇచ్చిండో మన కాలం ఆ పనిని ముగించుకొని మన కాలాన్ని ముగించుకోవాలి అందుకే దేవుడు మనకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే వాటి అన్నిటి నుంచి దేవుడు మనకు విజయం ఇస్తున్నాడు ఎంతో భయంకరమైన శ్రమలు వ్యాధి రోగాలతో బాధపడుతున్నా సరే దాని నుంచి దేవుడు మనకు విజయం కనిపించిండు ఉపశమనం కల్పించిండు హలోలియా కాబట్టి అందుకే పతి దాంట్లో దేవుడు మనం కాపాడుతున్నాడు ఆ శిశు పాము గరుస్తుండే కదా సార్ మాములుగా పాము గరుస్తుండే కానీ దేవుడు కాపాడింది కదా చూడండి అట్లా కాపాడే దేవుడు ఆయన ఎందుకు కాపాడినంటే ఆయన ప్లాన్ ఆయన ప్రణాళిక ఉంది మనలో కాబట్టి అది మనం అడగాల అది గ్రహించాలా ప్రార్థన పూర్వం కలిస్తే ఆయన ఈ వాక్యం ద్వారా మనం చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు చెవులో వచ్చి స్వరం వినేది కాదు కానీ కళ్ళు మూసుకొని కనిపెట్టుకునేవాళ్ళం కానీ మనం మనం కనిపెట్టేసుకుంది ఎక్కడంటే బైబుల్ వాక్యం మనం కనిపెట్టుకోవాలి ఆయన ఒకప్పుడు ఇప్పుడు ఆయన ఆయన వచ్చినప్పుడు మనం ముఖాముఖిగా మన ప్రభుని చూస్తాం కానీ అప్పటివరకు మనం పరోక్షంగా ఈ బైబిల్లోనే మనం చూస్తాం ఏసు ప్రభు వాక్యం కాబట్టి ఆయన గుణగణం ఆయన ఏ రీతిగా జీవించండు అని అన్ని బైబుల్లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం కూడా ఏం చేయాలంట ఆ శ్రమలు పొందిన గానీ మనం విధేత నేర్చుకొని మనం అనేకలకు మన విధేయులుగా మనం ఆయన సైనిక మనం అర్పించాలా అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించాలా సరే ఇంకొక వాక్యం చూసుకొని నేను ముగించేస్తాను యహోన్ మొదటి యోహోను మొదటి యోహోను రెండో అధ్యాయము ఇరవై వచ్చింది చూడండి అనేకులు ఈ లోకంలో మోసపోతూ ఉంటారు కానీ దేవుడు లేదు సిస్టర్ ఏదో మొదటి యోహోను రెండో అధ్యాయం సిస్టర్ వార ఎన్నందులు రాయలేదు మీరు దేని ఎరిగి ఉన్న ఎరిగి ఉన్నందును రాయి చూడండి చాలు హలో లూయా చూడండి ఇక్కడ దేవుడు చూడండి మాట్లాడుతున్నాను చూడండి మీరు పరశుద్ధిని అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు అంటే దేవుని ఆత్మ మనకి అవన్నీ ఏది సత్యం ఏది అబద్దం అనేది ఆయన బయలుపరుస్తా ఉంటాడు చూడండి నేను ఒక పోయినా అప్పుడు అక్కడ రాకముందు అదే అక్కడ రాకముందు శ్యామ్ కిషోర్ దగ్గర పోయిన ఒకసారి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ అంతా ఊరి దగ్గర ఉంటే పని కోసం నేను ఒక స్లాబ్ వేసిపోదామని వచ్చినప్పుడు ఒక రూమ్లో కిరాయి తీసుకుని ఉన్నా నాతో పాటు మా ఒక దోస్తు ఫ్రెండ్ ఉండే ఆయన కూడా మా ఊరు సైడే అయితే ఆయన శ్యామ్ కిషోర్ దగ్గర రెగ్యులర్గా పోతాయి ఆయన రక్షణ పొందలేదు సిరియర్ దావతలు అన్ని దావతో ఉంటాడు మనం దేవుని నమ్ముకొను ప్రాధన చేస్తూ ఆచార్యబద్ధంగా ఉండేవాడినప్పుడు అయితే ఆయన ఏం చెప్పిండంటే వచ్చేసి అన్నా ఎట్టా ఖాళీగా ఉన్నావు కదా సాయంత్రం ఆదివారం మాది సాయంత్రం బీబీఆర్ గార్డెన్లో చేస్తారు అలవాళ్ళు సాయంత్రం సాయంత్రం పోదాం అని చెప్పనేసరికి ఇక నేను రెండు వారాలు నేను పోవాలి బలవంతం చేసినా నేను పోవాలి మూడో వార ఇంకా బాగా బలవంతం చేస్తున్నాడు ఖాళీగా ఉంటావు కదా ఒట్టిగానే ఉంటావు కదా ఏం చేస్తావు ఖాళీగా పోదాం కానీ మంచి నేను తీసుకొని పోయి పోయిన తర్వాత అక్కడ పోతే చూడండి ఎవరు అక్కడ పోతే ఏమైందంటే అక్కడ పోయిన కానించి నా మనసు ఎట్లనే ఉంది చూడండి కానీ నేను ఆచారంలో నేను ఆచార పరిశోధన పొందుకున్నా ఒకప్పుడు జీవించిన కానీ ఆయన బలంతో నన్ను గుంజుకొని పోయేసరికి అక్కడ పోయిన పోయిన తర్వాత అక్కడ పోయి చూస్తే అక్కడ ఎక్కువైతే కాలు పెట్టాను నా మనసు ఒప్పుకోవట్లేదు అక్కడ ఎప్పుడెప్పుడు బయటపడదామో వెళ్ళిపోదామని మనసు ఇట్లా కోషిస్తూ ఉంది కానీ సరే సోదాం ఇంత దూరం వచ్చి దేవుని ప్రార్థనే దేవుని మందిరం ప్రార్థనే కదా దేవుని వాకి మన ఇంటికి వచ్చామని చెప్పేసి అక్కడ కూర్చున్నా బలంతం కూర్చున్నా కూర్చోడానికి బళ్ళ అందరికి బళ్ళ ఎట్ల ఇస్తారంటే మన రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా అట్లా పేపర్ ప్లేట్లు పెట్టి ప్లేట్లలో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు ప్లేట్స్ పెట్టి కొంతమంది చిన్న కప్పులు ఉంటాయి కదా వైట్ ద్రాక్షరసం అది నాకు తెలియదు ద్రాక్షరసం అని కూడా మనం అయితే ఎక్కడ ఒకటే పాత్రలో మనం పాల్గొనంతో ఒకటే రొట్టెల్లో మన అందరం పాల్పొందు అది ప్రేర్ పవరు లాగా ఉంటుంది మన అట్లా చూస్తూ ఉంటాం నేను అదనుకున్నాను అది ఏదో తినే కావాలనుకున్నా నేను కూడా సరే అని చెప్పేసి అందరూ తీసుకుంటా ఉన్నాడు తీసుకుంటూ తీసుకుంటా ఉంటే ఒక ఆయన ఏం చేసి అంటే ప్రార్థన చేసి తీసుకుంటా ఉంటాడు అప్పుడు నాకు అనిపించింది ప్రభావలు కావచ్చు కానీ ఇట్టిస్తాను నేను అనుకుంటా ఉన్నాను సరే చెప్పేసి ఇంకా నా పక్కన కూర్చుని ఆయన తీసుకున్నాడు తీసుకున్నాడు ఆ కప్పులో తీసుకుని తాగుతున్నాడు నేను అన్న అన్నా నువ్వు దేవుని రక్షణ బొద్దు నువ్వు అన్న తీసుకుంటే తీసుకోలేదని చెప్పాను మరి అది తీసుకున్న షాప్ మస్తుంది అది తీసుకోకూడదు అట్లంటే ఎవరు చెప్పారు అందరు తీసుకున్న చూడని చెప్పి అందరు తీసుకుంటారు ఇంకా నాకు ఎంకైనా అక్కడి నుంచి ఇంకా భయం స్టార్ట్ అయిపోయింది అమ్మ ఏంది ఇంత ఎంతో భయంకరంగా కూడదని చెప్పేసి నేను ఏం చేశానంటే సరే ఏందో చూద్దామని చెప్పి నాకు మనసు ఒప్పలేదు చేయిపోతుందో మళ్ళీ చెయ్యడానికి సరే అని చెప్పేసి దాంట్లో ఒక ప్లేట్లో ఒక పేపర్ అది ఉంది కదా పలసగ అది అది తీసుకొని నోట్లు వేసుకుంటే జిడ్డు కరిగిపోయింది మొత్తం కరిగిపోయినా అది తీసుకుని ఇంకా భయం స్టార్ట్ అయిపోతుంది భయము గాబర గాబరైపోతుంది నాకు ఏమైతుందో తెలీదు అర్థం కావట్లా సరే అని చెప్పేసి ఇంకా ఆయన వాక్యం చెప్పడం స్టార్ట్ చేసింది ఆయన వాక్యం ఎట్లా చెప్తున్నా అంటే మీకు గుర్తుందా లేదు ఇది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల కదా ఇండియా వరల్డ్ కప్ కొట్టినప్పుడు రెండు వేల కదా రెండు అంటే శనివారం మ్యాచ్ జరిగింది ఆ సండే ఆదివారం జరిగింది అనమాట ఇది అయితే ఆయన ఒక ఆయన ఇంగ్లీష్ ఆయన వచ్చింది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఈయన తెలుగులో చెప్తున్నాడు వాడు వాక్యం ఆయన వాక్యం అంతా ఎట్లా అంటే ఈ మ్యాచ్ గురించి చెప్తున్నాడు కదా వాక్యం చెప్తున్నాడు ఇక నాకు ఇంకా చాలా బాధ అనిపించింది సరే అని చెప్పి లాస్ట్ టైం మైకి తీసుకుని శ్యామ్ కిషోర్ ఉండి మీరు తీసుకున్న ఒక ప్రబోల పాత్రలు మీరు తీసుకున్నారు కదా ఆ తీసుకునే మొత్తం కప్పు తీసిపోయి మీ ఇళ్లలో పెట్టుకోండి మీకు అప్పులున్నా రోగాలున్నా కష్టాలు మొత్తం పోతుందని చెప్పేసి చెప్పేసరికి నేను ఇంకా ఈ కప్పు తీసిపోయి ఇంట్లో పెట్టుకుంటే అప్పులు ఎట్లా పోతాయి అని అనతో కూడా అప్పుడే వచ్చిందండి ఆ వారమే వచ్చిన తర్వాత చూస్తే ఇంకా ఆయన తెచ్చిపెట్టుకుని ఇంట్లో మీరు చెబుతిన నమరు ఆయన ఎప్పుడైతే తెచ్చి పెట్టుకోండు ఆ పైన అయితే అసలు అప్పుల పాలి అసలు హైదరాబాద్లో లేకుండా వెళ్ళిపోయి ఊరికి అది ఏందో మనకు తెలియదు దాని గురించి మాట అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ అనమాట హైదరాబాద్లో లేడు ఆ తెచ్చిపెట్టి నేను తెచ్చుకోలేదు నేను అక్కడే పెట్టేసేసిన ఇంటికి వచ్చిన తర్వాత పదకొండు అయింది ఇంటికి వచ్చానికి ఇంటికి వస్తే మనసు నిలకం ఏదో తప్పు చేసినట్టు ఏదో చేసినట్టు ఏదో గుండె బాగా గుండెలో ఏదో బండబెట్టినట్టు అంత భయంకరంగా ఉండే బాగా ఏడ్చి ప్రార్థన చేసిన చేస్తే ఇప్పటికీ ప్రయాణిస్తూ ప్రభావా నేను నాకు మనసు ఘోషిస్తుంది నేను వెళ్ళిపోవాలని కానీ చూడండి మనం దేవుని అందుకే పరుశుదాత్మ నడిపింపు చాలా అవసరం అని చెప్తారు హలవి అందుకే శిశారు చెప్పింది అది గుర్తొచ్చింది ఇందాక నాకు ఇందాక అది గుర్తుంది ఎందుకంటే దేవుని ఆత్మ ఆ రీతిగా నడిపించుకోలేదు కదా సిం మోసిపోతాం మనం అనుకుంటాం నేను దేవుని నమ్ముకున్న వార్త నాకు అంత తెలుసు అనుకుంటే కాదు అంత తెలుసు మనకి ఏం తెలియదు దేవుని ఆత్మను మనం నడిపిస్తాం అందుకే ఆయన ఆత్మరూపంగా మన మధ్య ఉన్నాడు శరీరంలో లేడు ఆయన ఆత్మలో ఉన్నాడు ఆయన శరీరంలో ఉన్న ఈ లోకంలో ఆత్మలోనే జీవి ఆత్మలోనే కనిపి కనిపిస్తారు మనకి అందుకే ఎప్పుడైతే చెప్పిండో బయటకు వచ్చినాక అప్పటి నుంచి మల్ల వారం పిలిచిండో నేను రానని చెప్పేసి తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది అందుకే చూడండి అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమేమి చెప్తుంది చూడండి అయితే మీరు పరిశుద్ధ అభిషేకం పొందినవారు గనక సమస్తం ఎరుగుదురు మీరు సత్య సంబంధించిన వాణి నేను రాయలేదు కానీ సత్యం ఎరిగిన వారైనందునో రాయలేదంటే మీకు అది తెలుసు అని రాలేదు కానీ మీరు దేని ఎరిగి ఉన్నందునో ఏ అబద్ధమును సత్య సంబంధం కాదని ఎరిగి ఉన్నందునో మీకు రాయిచున్నాను అంటే ఏది అబద్ధము ఏది సత్యమో మీరు తెలుసుకోవాలా తెలిసండి సరిపోదు అంటే సునాయాసంగా మోసపోతాం అనే విషయం అక్కడ చెప్తున్నాడు చూడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుని ఒప్పుకొని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు చూడండి ఆయనే ఒక్కడేను కుమారుడు ఒప్పుకున్నవాడు తండ్రిని వాడు అయితే మీరు మొదటి నుండి దేని వింటేరో అది మీలో నిలవనీయుడి చూడండి మొదటి నుంచి మనం ఏ వాక్యం విన్నామో చూడండి మొదటి నుంచి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఆది నుంచి చూడండి మొదటి నుంచి మన ప్రభు ఏ రీతిగా మాట్లాడిండో ఆయన ఏ విషయాలు బయలుపరచబడి అనేక విషయాలు ఏ రీతి అవన్నీ మనం జ్ఞాపకం తెచ్చుకోవాలంటే అంటే దేవుని ఆత్మ మనలకు అవన్నీ జ్ఞాపకం చేస్తాం అందుకే నా వాటిలోనే తీసుకొని మీకు బోధించి ఉన్నారు అంటే ఏసులో చెప్పింది అంత ఒకటే అనే విషయం అక్కడ చెప్తా ఉన్నాడు కాబట్టి అనేకులు దేవుని అభిషేకం పొందుకొని మోసపోతున్నారు ఒక పాస్ట్ ఉంటాం మా ఊర్లో ఆయన మంచి సేవ చేస్తారు ఆయన మేము ఇందాక అదే బస్సులో మాట్లాడుకుంటూ వస్తున్నాడు కానీ చాలా మంచి సేవకుడు ఆయన వచ్చినాక ఆ ఊరంతా చాలా మంది రక్షణ బంధువులు కానీ ఆయన లాస్ట్ వచ్చేసరికి లాస్ట్ ఈస్టర్ పండగ అప్పుడు పిలిచి ఉన్నాడు నేను పోలం నాకు పని ఉండి నేను పోలేదు తర్వాత రీసెంట్గా మొన్న ఒకసారి మా అమ్మ వెళ్తూ వాళ్ళకపోతే ఊరికి వెళ్ళినప్పుడు పిలిస్తే అది యవనస్థలు కోడి కొందరు రమ్మని చెప్ చెప్తే పోతే దాని చర్చిలో అది ఉంది చెట్టుంది ఉంది చెట్టు అనేసరికి నాకు చాలా దుఃఖం అనిపించింది ప్రవ్వ ఈయన ఎంతో మంచిగా వాకింగ్ చెప్తాడు ఎంతో మంచిగా దేవుళ్ళలో ఎంతోమంది నడిపించింది ప్రవ్వ కానీ ఎందుకు ప్రవ్వా అని చెప్పండి చూడండి సత్యం తెలిసినా కానీ కొంతమంది మోసపోతురు అని అక్కడ అర్థమవుతుంది అందుకే ఈ ఆ విషయాన్ని రాస్తున్నాను అంట మనం ఒక్కోసారి సత్యంలో ఉన్నాం అనుకుంటాం కానీ మనం మోసపోతూ ఉంటాం సో అందుకే ఈ దేవుడు ఎగుర సమాప్తిలో ఉన్నాం కాబట్టి సునాయాసంగా మనం మోసపోతూ ఉంటాం కాబట్టి వాకింగ్లోనే మోసపోతూ ఉంటాం కొంతమంది ఎత్తబడే సంఘం లేదని కొంతమంది అంటారు కొంతమంది ఉందని అంటారు చూడండి అంత కన్ఫ్యూజన్ అంట ఒక బ్రేదాని చెప్తున్నాడు ఏశ్వ దేవుడు అని బైబిల్ ఎక్కడుందో బ్రేదా అని చెప్తాడు ఒక ఆయన ఎందుకు లేదు ఏసు దేవుడు అని బైబుల్ ఎక్కడ ఎందుకు చాలా వాక్యాలు ఉన్నాయి చూడండి అంటే ఈ లోకంలో సృష్టికి ముందు ఎంతో మంది దేవుళ్ళు వచ్చింది లోకంలో ఉన్నారని దేవుడు అని చెప్పుకున్నారు కానీ వాళ్ళు ఎవరు కానీ దేవుని యొక్క ఏందో అన్ని బైబుల్లో ఉన్నాయి దానికి స్పెషల్గా రాయాల్సిన అక్కర్లేదు అన్ని కరెక్ట్గా రాస్తే మనం ఉంది దేనికి ఆయన సజీవుడు ఆయన సృష్టి కర్తని మనం ఎట్లా తెలుసుకోగలం చూడండి అట్లా కన్ఫ్యూజన్ అంటే ఆయన మంచిగా వస్తారు వయంసికి వస్తారు తెలుసు మీకు శ్రీనివాస్ గారు చూడండి అట్లా ఆయన అట్లా చాలా బాధ అనిపిస్తుంది చాలా దుఃఖం అనిపిస్తుంది చూస్తే ఎందుకంటే ఒక ఆత్మ తప్పిపోతుంటే మనకు బాధ అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మన ఆయన సత్యంలో ఉన్నవాడు ఇప్పుడు ఆయనకు స్టార్ట్ అయిపోయింది ఇది ఎందుకు ఇది ఉంది ఇది అని కన్ఫ్యూజ్ అయిపోయింది చూడండి దుష్టుడు ఆ రీతిగా మోసగిస్తుంటాడు అందుకే మొదట మనకి ఏం రాయబడింది అదే మనం నమ్మాలి చూడండి తర్వాత చూడండి అయితే మీరు మొదటి నుండి దేని వింటిరో అది మీలో నిలవనీయుడి మీరు మొదటి నుండి విని నది మీలో నిలిచినడలా మీరు కూడా కుమార్ని ఎందుకు తన ఎందుకు నిలుతురు నిత్య ఆయన తానే మనకు చేసిన వాగ్దానము మిమ్మల్ని మోసపరిచేవారిని బట్టి ఈ సంగతులు మీకు రాయొచ్చున్నాను చూడండి మోసపరుస్తున్నారు అంటే మనుషుల్ని చూడండి అందుకే మనం మోసపోవడానికి వీల్లేదు చూడండి అనేకలు మోసపోతూ ఉంటారు కాబట్టి మనం మోసపోవద్దు సునాయసంగా మనం మోసపోతూ ఉంటాం కొన్ని కొన్ని చర్చెస్ మోసపోతూ ఉంటాం కాబట్టి మనం మోసపోకుండా ధైర్యంగా మనం మన ప్రభుకులకి లోకంలో మనం జీవించాలా అనే విషయం మనం చూస్తున్నాం చూడండి నిత్యజీవం అనుగ్రహించినది ఆయన తానే మనం చేసిన వాగ్దానము మిమ్మల్ని మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచున్నాను అయితే ఆయన వలన ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిల్చున్నది గనక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు చూడండి ఆయన అభిషేకం దేవుని ఆత్మ మనలో ఉంటే మనకి ఎవరు కూడా బోధిపనక్కర్లేదు అంటే దేవుడే మనకు బోధిస్తూ ఉంటాడు అటనుకుంటే పాస్టర్ ఎందుకు పాస్టర్ ఎందుకు వాక్యం చెప్తున్నారు అంటే పాస్టర్లో ఉంది ఎవరు బోధిస్తున్నారు పాస్టర్లో ఉండి పాస్టర్ బోధిస్తుండ దేవుని ఆత్మ వాళ్ళని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఒక అన్నాడు మరి బోధించను అక్కర్లేదంటే మనకు బోధ అవసరం లేదా లేదంటే ఎందుకు అవసరం లేదు బోధ ఖచ్చితంగా మనకు బోధ అవసరం దేవుని వాక్యం మనకు అవసరం కానీ ఆ రీతిగా మోసపోతూ ఉంటారు మనుషులు చూడండి అందుకే చూడండి ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు అది అన్నిటి గుచ్చి మీకు బోధించిన ప్రకారము ఆయనే మీకు బోధించిన ప్రకారము ఆయన మీలో నిలిచున్నారు కాబట్టి చిన్నపిల్లారా ఆయన ప్రత్యక్షతో మగున మగినప్పుడు ఆయన రాకడే ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఉండినట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండండి ఆయన నీతి మంతులను ఉన్న ఎడలా నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము చూడండి ఆయన నీతిని ఎందుకు అనుగ్రహించడు చూడండి నీతి అంటే ఎవరు అంటే రక్షణ పొందిన వాళ్ళు కానీ రక్షణ పొందిన వాళ్ళు ఏ రీతిలో నీతి మంతులుగా నీతిని జరిగించే పతివాడు నీతి అంటే ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వాళ్ళ నీతి అంటే ఆ అవిధేతల నుంచి ఎవరైతే వాళ్ళ విడుదల పొందుతారు వాళ్ళందరూ విధేతలుగా మార్చబడితే నీతి మార్చబడతా ఉంటారు అందుకే మనం మనం కూడా మనం మన జీవిత ఆయన సేవలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఈ లోకంలో ఆయన కొరకు మన సాక్షులుగా మన ఈ లోకంలో మనం జీవించాలా అల కాబట్టి మనం దేనికి భయపడద్దు అలా ధైర్యంగా మన సాక్ష్యం ఇవ్వాలా ప్రార్థనలు మనం ఎక్కువ సమయం మనం ఇక యుగ సమాప్త్యులు చెవులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండాలా బైబిల్ వాక్యాన్ని ధ్యానించాలా మన ఇరుగుపరి వారికి మనందరికీ శుభార్థ ప్రకటించాలా ప్రేమతో వాళ్ళు మనం ప్రకటించాలా ఆయన రాక సమీపించింది మన స్థితిలో మనం ఫస్ట్ మనం నిలబడాలి మనం నిలబడినప్పుడే మన స్థిరంగా ఉన్నప్పుడే ఇతరులు మనం నిలబెట్టగలం హలోలిలియ కాబట్టి దేవుని వాక్యంలో మనం బలపడాలా ఆయన సన్నిధిలో మనం గడపాలా అనేకలు సాక్షిగా ఈ లోకంలో మనం జీవించాలా అందుకే అందుకే సమయం ఈ స్థిపంలో మనం తీసుకొచ్చి హలోలిలియ కాబట్టి నేను ఆ చెన్నైపోతే నా జీవితం ఎట్లా ఉండేదో ఏమో కానీ అక్కడ పోతే మా ఫీల్డ్ చాలా భయంకరంగా ఉంటుంది ఈ మేస్త్రి పనిచేసే ఫీల్డ్ చాలా భయంకరంగా ఉంటుంది అంత భయంకరంగా ఉంటుంది కానీ దేవుడు దాని నుంచి నన్ను బయట తీసుకొచ్చి అక్కడ పోయి నాకు ఇవి ఇవి తెలిసేది నేను దేవునికి ఇంత దగ్గర ఏవాడు కాదేమో నాకు ఇవన్నీ తెలియకపోయేదేమో చూడండి ఆయన నమ్మదగిన దేవుడు ఆయన ప్రేమామయుడు ఆయన ప్రేమ ఆయన కనికరం మన మీద ఉంది కాబట్టి ఒక్కడు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు కదా ఎందుకంటే ఆ సెలువు మండం ఆయన పొందేటప్పుడు ఇద్దరు దొంగలు ఉంటారు పక్క పక్కన ఒక ఆయన అంటాడు ఎంత భయంకరంగా హింసింపబడి ఈయన నిజంగా దేవుని దేవుడే దేవుని కుమారుడే నిజంగా ఆయన ఏ శిక్ష ఏ పాపం చేయలేదు ఈయన కానీ ఈయన శిక్ష అనుభవిస్తున్నాడు కానీ మనము ఇంత పాపం చేసినా మనకి శిక్ష తగ్గదు అని ఒక దొంగ అంటాడు కానీ ఒక ఆయన ఏమంటాడు ఏసో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకోమని అంటాడు నేడు నువ్వు నాతో పాటు పరదేశాలు ఉంటావు అని చూడండి ఆఖరి క్షణంలో కూడా దేవుడు ఆయన రక్షణలో నడిపించింది అంటే ఒక్క ఆత్మ కూడా ఆయనకు నశించుకోవడానికి ఇష్టం లేదు కానీ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి కదా ఎంతోమంది ఊళ్ళలో పోతే కొన్ని ప్రాంతాలైతే సువార్త కూడా లేదు కొన్ని ప్రాంతాల్లో సేవకులేరు అసలు ఒక అట్లా కనిపించి అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఊళ్ళలో కానీ నేను ప్రార్థన చేసుకుంటా ఉన్న అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి మమ్మల్ని నడిపించి ప్రవ్వా నీ చిత్తం ప్రవ్వా ఏ రీతిగా నడిపిస్తా ఆ రీతికి పోతాం అనే ప్రార్థనలు మేము కనిపెట్టుకున్నాం ఖచ్చితంగా ఆ దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తున్న నడిపిస్తాడు ఎందుకంటే ఎహెచ్కేల్ హబకు గ్రంథంలో ఉంటుంది హబకు గ్రంథంలో మొదటి అధ్యాయం అంతా ఆయన కంప్లైంట్ చేస్తూ ఉంటారు దేవునికి ప్రవ్వ ఎంతో భయంకరంగా ప్రజలు జీవిస్తున్నారు ప్రవ్వా ఎంతో భయంకరంగా పాపలు ఉన్నారు ప్రవ్వ నువ్వు ఎందుకు చూస్తే గమనోడుకున్నారు ప్రవ్వ నీ బిడ్డల వాళ్ళు ఏం అని ఆ అధ్యాయం మొత్తం ఉంటుంది రెండో అధ్యాయం ఆ ఒకటే అధ్యాయానికి రెండు అధ్యాయం చాలా గ్యాప్ ఉంటుంది ఇరవై సంవత్సరాల తర్వాత అక్కడ బైబుల్ లేదు కొన్ని శ్రేత్త పుస్తకాల ప్రకారంగా కొంతకాలం తర్వాత దేవుడు అంతలో మాట్లాడుతాడు రెండు ఐదు దేవులు మాట్లాడుతూ ఉంటాడు ఆ దర్శనము అది ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు కనిపెట్టమన్నాడు అది జాగు చేయక త్వరగా వస్తుంది నువ్వు సిద్ధపడమన్నాడు అని ఆయన ఏం చేసినట్టు ఆ కావల గోపురం మీద నిలబడ్డ పోయి ఆ కావల గోపురం ఏదో ఉండి దేవుడు ఏమి నాకు మాట్లాడుతాడు అని చెప్పి ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రార్థన మనకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఎటు మార్గం చూపిస్తే ఎటు దారి చూపిస్తా వెళ్ళి మనం వెళ్ళిపోయి సువార్త ప్రకటించాలా కానీ కొంతమంది ఏమన్నా తెలుసా దేవుడు నాకు సేవకి ఇంకా దేవుడు అని దేవుడు నాకు ఇంకా ప్రేరేపణ కలగలేదు బ్రదర్ దేవుడు చెప్పి బయలుపరిస్తే అప్పుడు నేను సేవకి వెళ్తాను బ్రదర్ అని చెప్పని చెప్తూ ఉంటాను అది కూడా ఒక మోసం కదా చూడండి రెండు విధాలు మనం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి మన ఇష్టానుసారంగా పోయి సేవ చేసేవాడు కాదు అది ఒక వ్యక్తి అయితే ఇంకో వ్యక్తి ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందిన అప్పుడే నువ్వు సువార్త ప్రకటించాలి వాకింగ్ చేస్తుంటే నీకు మళ్ళీ స్పెషల్గా చెప్పేది ఏమి అక్కడ కాబట్టి ఆయన నడిపింపు కోసం మనం ప్రయాసపడాలి ఆయన నడిపింపు కోరిక మనం కనిపెట్టుకోండాలి చూడు అట్లా కొంతమంది నిర్లక్ష్యం చేస్తాను జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేస్తాను నిర్లక్ష్యం చేస్తాను కానీ దేవుడు ఎప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నారో తెలియదు చూడు ఆయన అట్లా మాట్లాడుతుంటారు కాబట్టి చెప్పే ప్రతి వాక్యం నేను ఎప్పుడు ఎంతో ఆసక్తి నాకు దేవుని వాకి చాలా ఆసక్తి నేను చెప్పేదానికంటే ఇనేదానికి ఎక్కువ చాలా ఆసక్తి అనిపిస్తున్నాను కానీ మనం చె ఇందే సరిపోతుందా విన్నది మనుషులకు పోవాలి కదా ఎంతకాలం మనం ఇనేవాళ్ళలాగుంటాం మన కూడా లేస్తూ వార్త చెప్పాలి కదా దేవునికి మనసు మన సిద్ధపడాలి సిద్ధపడి దేవుని వాకింగ్ చెప్పడానికి ధైర్యం ఉండాలి మన సిగ్గుపడద్దు చాలా మంది సిగ్గుపడుతుంది వాకింగ్ చెప్పంటే నువ్వు చెప్పి నువ్వు చెప్పి వేరంటని చూడండి యోహోను అరణ్యనున్నప్పుడు దేవుని వాక్యం ఆయన దగ్గరకు ఆయన ఏం చేసిండు స్వీకరించండా లేదా స్వీకరించి కాబట్టి దేవుడు చెప్తాడు లేదా మీరు లేచి వాకింగ్ చెప్పండి వేదర్ అని చెప్పన్నప్పుడు ఆ క్షణం దేవుడు నీకు అనుగ్రహించింది అప్పుడు నువ్వు లేచి చెప్తే నీ ద్వారా ఏం మాట్లాడుతుంది దేవుడు తెలియదు నీ ద్వారా కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తూ ఉంటారు కాబట్టి మనం నువ్వు చెప్పు నేను చెప్పు చాలా మంది చెప్తా కానీ చాలా బాధ అనిపిస్తూ ఎందుకంటే అంటే దేవుని వాక్ను వాళ్ళు నిర్లక్ష్యం చేస్తానన్నాడు కాబట్టి మన శివార్త చేసినా మనం సిగ్గుపడానికి వీల్లేదు బావులు చెప్తారు సిగ్గుపడితే చూడండి ఆయన వచ్చినప్పుడు మన చూసి వాక్యం ఉన్నట్ల కాబట్టి మనం సిగ్గుపడం చూడండి దాని నుంచి మనం విడుదల పొందినం కాబట్టి ధైర్యంగా మనం వాక్యం చెప్పాలా ప్రిపేర్ కావాలి ప్రభావం సిద్ధపరిచిన ఆయన నేను చెప్పాలా ప్రవ నీ సువార్త చెప్పాలా నువ్వు బలపరి నన్ను నడిపించమ నడిపింపు దయచే ప్రవ్వా అని మనం ప్రార్థన చేస్తే మనం ముందుకి ప్రార్థన పూర్వక మనం పోతా ఉంటే దేవుడే మనం నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే అబద్ధం కాదు కాబట్టి యుగ సామర్థ్యులు మనం ఉన్నాం కాబట్టి ప్రతి వాక్యం మనం పరిశీలించాలా మనం మోసపోవడానికి వీలెదు అనేకలు మోసపోస్తారు అక్కడ వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలను అంటే మీరు కాబట్టి ఇవన్నీ సూచనలు ఇవన్నీ ఆయన రాకడీనాలో ఉన్నాయి కాబట్టి వాక్యంతోనే మోసగిస్తూ ఉంటారు మనుషులు కదా వాక్యంతోనే మోసగిస్తూ ఉంటారు కానీ ఆ యవన ప్రవక్తకైనా ఆ బ దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు పోతూ ఉంటాడు రెండు ప్రవక్తులు ఉంటారు అక్కడ అంటే ఆ దక్షిణ దిక్కు పోతూ ఉండే ప్రవక్త యవన శ్రేణు ప్రవక్త దేవుడు నువ్వు వెళ్ళి పోయి ఏ కుశుల అడగొద్దు ఎవరింట్లో బస చేయొద్దు ఏం చేయొద్దు నువ్వు ప్రకటించేస్తే నువ్వు వచ్చేసాయి అని చెప్పిండ్రు దేవుడు అది ఆజ్ఞ అది మొదటి వచ్చింది ఏం చేసిండు పోయిండు ప్రకటించిండు బాగానే ఉంది వాపస్ వచ్చినప్పుడు వేరే మార్గంలో రమ్మంటాడు నువ్వు వచ్చిన మార్గంలో మళ్ళీ రావద్దు అంటాడు వేరే మార్గంలో వెళ్ళిపోమంటాడు దేవుడు కానీ ఆయన ఏం చెప్తాడు వేరే మళ్ళీ పోకుండా వస్తూ ఉంటే ఒక ప్రవక్త వస్తాడు ముసలి ప్రవక్త మోసగించు ఆయన అబద్ద ప్రవక్త చూడండి ఆయన వచ్చేసి నేను కూడా దేవుని సేవకుడినే నేను కూడా యహోవ ప్రవక్తనే అని చెప్పి చెప్తా ఉంటాడు అరే అట్లనా అని చెప్పేసి ఏం చేసిండు దేవుని ఆజ్ఞ నిర్లక్ష్యం చేసి ఆ ఇంట్లో బాస చేసిండు దేవుని ఆజ్ఞాన్ని తునికరించిండు వాపసు బయలుదేరేటప్పుడు సింహం వచ్చేసి ఆయన అప్పుడు చెప్తాడు చూడండి అట్లా యుగ మనుషులు మోసపోతూ ఉంటారు కాబట్టి మనం అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యం చూడండి ఇవన్నీ పేతులు అంటాడు ఆయన ఉద్దాంతలు ఉన్నప్పుడు అవన్నీ రాస్తాడు పేతు రాసిన పద్ధతి మనం చూస్తే వీటన్నిటి మీ కొరకు నేను భద్రపరచబడిన ఉన్నాను ఎందుకంటే అవి రాయబడి ఎప్పుడూ అయిపోయారు కానీ ఇంతవరకు మన కోసం ఇవన్నీ కాబట్టి మన కాలంలో మరి విశేషంగా మనుషులు మోసపోతూ ఉంటారు వాళ్ళకి తెలియదు మీకు తెలుసా వాళ్ళకి తెలియదు మీకు తెలుసా అని చెప్పి అట్లా ప్రశ్న ఇస్తూ మన ఇంటి మనం మనం మనం చెప్పే మాట వినరు కానీ దేవుడు ఎవరితో చెప్పిపిస్తే వాళ్ళతోనే చెప్పిపిస్తారు కదా అందుకే యశ్ ప్రభేష్ చెప్తారు కదా ప్రవక్త స్వదేశంలో ఇతడు కాదంటాడు కదా కాదు మన తల్లి మన రక్త సంబంధం చెప్తే వాళ్ళు వింటరా విన్నరు కానీ వింటర్ క్షణము వీడేది నిన్న కాక మనం మన ఎదురు మనం చెప్తే చాలా మంది అన్నారు ఒక పాస్ అయితే చాలా దుఃఖపరిచింది నన్ను నా నా మనసు అంటే వాళ్ళు చెప్పాలని నాకు ఆతరం ఆత్రం ఉంటుంది సిస్టర్ అప్పుడే బ్రదర్ నిన్ను ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తే స్టెప్ అని బ్రదర్ స్టెప్ అని చెప్తూ ఉంటుంది నేను అంటే చెప్పాలని ఆతురుత నాకు దేవుని వాకింగ్ చెప్పాలి ఆతురు కానీ అంత ఆతరం పడితే కాదు సైతం కూడా మనం మోసపిస్తారు అందుకే చాలా జాగ్రత్తగా మనం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వాకింగ్ చెప్పాలి ఎందుకంటే దేవుని నడిపిన ప్రభావ మాట్లాడు ప్రభావ ఆయన మీద బాధ వేస్తే మనం పోతా ఉంటాం ఆయన చెప్పిండు నువ్వేందుకు చెప్పేది నా వయసు అంత అనుభవన అని నాకు చాలా బాధ అనిపించింది ఇంటికొచ్చి బాగా ఏడ్చుకుని ప్రార్థన చేసిన అంటే ఆ ఉద్రేకం అంటే నా ఈ వాక్యాలు చెప్పిన ఆనందం ఇట్లందో వాక్యం మీరు అట్లా రావాలా అని చెప్పేసి వాళ్ళకేం దేశంతో చెప్పను నేను ప్రేమతో చెప్తున్నా కానీ వాళ్ళంటారు ఈ మనం చెప్తాను లేదు నిన్న కాకమ్మా నీడు అక్కడెక్కడ ఏదో కొద్దిగా వాక్యం చేసుకో బైబుల్ పట్టుకొని ఇక్కడ చెప్తా అని అట్లా చాలామంది అవమానంగా తీసి అయినా సరే నేను బాధపడ బాగా ఏడ్చుకొని ప్రార్థన చేస్తుంటే తిమోతి రాశి పత్రికలో దేవుడు మాట్లాడు హల్లలుయ్య నీ నీ ప్రవర్తన దేవుని దిష్టి యోగ్యులుగా నువ్వు ఎంచుకోమన్నా కాబట్టి నీవు నువ్వు తెలుసు నువ్వేందో కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక సమయం కొరకు మనం ఎదురు చూడాలి కాబట్టి ఆ క్షణం ఆ వాక్యంతో దేవుడు నన్ను ఆదిన నాకు దుఃఖం ఆగతలేదు భయంకరంగా ఏడ్ కానీ ఆ వాక్యం ఎప్పుడైతే నేను చదువు ప్రార్థిస్తే వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యం చదివినాక నాకు ఎక్కడైనా ఆదరణ అనిపించింది అంటే అలాంటి అనో అవమానాలు మనకు పొందుతూ ఉంటాయి కానీ అన్నిటిని మనం తాళాలని మనం భరించాలా ఆ సిద్ధాంతం ప్రభే మనం చూపించింది ఆయన కూడా భరించిందా లేదా అన్నిటిని భరించింది కాబట్టి మనం కూడా భరించాలా విశేషంగా ఆయన పట్ల మన విధేత కలిగి ఈ లోకంలో మనం ఆయన కొరకు మనం జీవించాలా ఎంత శ్రమ వచ్చినా సరే మనం ఆయన గురించి మనం తొలగిపోకుండా ఆయనేకులకు ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పాలి అనేకులకు సువార్థ మనం మన సాక్షిని చెప్పాలా మన ఏ రీతి రక్షణ పొందని చెప్పాలా దేవుని సువార్థ మనం సజీవుల దేశంలో ఆయన గురించి ఎవరు వర్ణింపగలడు అనేది వాక్యం అంటే ఈశ్వర్ గురించి ఎవరు చెప్తారు అన్నప్పుడు అక్కడికి వచ్చిన మార్గం కాబట్టి ప్రవ్వా నేను చెప్తా ప్రభా ఆయన మనం ముందుకు నిలబడితే ఆయన మనం నిలబెట్టి ఆయన మహిమ కొరకు మనం వాడబడతాం మంచి పాత్రగా ఘనమైన పాత్రగా మనం వాడబడాలి అనేకమైన ఘనహీనమైన పాత్రగా వాడబడుతున్నారు కాబట్టి దేవుని ఆయన చేతిలో మా మహిమకరమైన పాత్రగా మనం ఉండాలి అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలా ఎందుకు శ్రమలో ఉంచే దేవుడు అర్పిస్తుంది అంటే నేర్చుకోవడానికి కదా ఆయన శ్రమలో ఉన్నా కానీ విధేత నేర్చుకున్నారు కాబట్టి మనం కూడా శ్రమలో ఉన్నా కానీ విధేయత నేర్చుకొని ఆయన కొరకు ఈ లోకంలో సజీవులో ఉండి ఆయన కొరకు మనం సాక్ష్యం ఇవ్వాలా ఆయన రాకటి వరకు మనం దేవుడు సిద్ధపరచుకోవాలి దేవుడు చిన్న వాక్యం దించిన కాదు